నమస్కారం అండి ఒకసారి నవ్వుతారా షికాయత్ నవమంటే కోపం వస్తుంది జనాలు నవ్వితే ఓ పని అయిపోతుంది ఎందుకంటే ఈ ఐదు రోజులు మీరు నవ్వుతూ ఉంటేనే ఆ తర్వాత కూడా నవ్వుతూ ఉంటారు అని చెప్పి నాకు నమ్మకం నాకున్న సమయం అసలు మొట్టమొదట మా చలపతి పది నుంచి పదకొండున్నర వరకు గంటన్నర సేపు మీరు ప్రిపేర్ అయ్యిరమ్మనమని చెప్పాడు టీచర్లం కదా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఇది నేనేమన్ను మనలే మాట్లాడారు తప్పదు కదా మొదటి రోజు నాకు ఇప్పుడు నలభై నిమిషాల సమయం ఉందో మరి గంటన్నర సమయం ఉందో లెక్కలు తేల్చుకోవటానికి ముందు తొందర తొందరగా కాస్త మాటలు చెప్పా నిజానికి చాలా విషయాలు మనకు తెలుసు తెలిసినై గుర్తుంటే ఆచరిస్తే ప్రపంచం చాలా మారుతుంది కానీ గుర్తుపెట్టుకో ఇప్పుడు మన కరెన్సీ నోట్ల మీద ఆ మూడు సింహాల గుర్తుంటది కదా అంటే వెనకాల ఇంకో నాలుగో సింహం ఉంటుంది అని కనబడుతుంది అక్కడ సత్యమే జైతీ అని ఆశ అంటే తెలుసు కదా నిజం చెప్పాలని ఆనెస్ట్ గా నాతో సహా ఎంతమంది ఎన్ని నిజం చెబుతున్నారు అంటే ప్రశ్న రివర్స్ చేయాలి ఎన్ని ఎంతమంది మనం అబద్దాలు చెబుతున్నాము తెలీదా తెలు తెలుసుకోవటం యొక్క పరమార్థం ఆచరించడం అనే స్పృహ తెలుసుకోవడంలోని విలువ తెలుస్తుంది మనకి తెలుసు ఆచరించం రోడ్కు లెఫ్ట్ సైడ్ పోవాల పోతామా రెడ్ లైట్ వస్తా అవుతామా నేను అవుతా ఇది మన యాటిట్యూడ్ సో ఒకసారి కాస్త బోర్డు ఒకసారి మీరు చూస్తూ ఉండండి నేను తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎంత సమయం ఉందో దాని మీద ఆధారపడి వివరాలతోకి వెళ్దాం స్వాగతం అంటూ అసలు ఎందుకు ఈ ట్రైనింగు మనస్సును ట్యూన్ చేసుకోవటానికి అపశృతిలు పలక్కుండా ఉండటానికి ఒక వాయిద్యాన్ని వాయించడానికి ముందు అది తబలా కావచ్చు వీణ కావచ్చు సితార్ కావచ్చు వయలిన్ కావచ్చు శృతి చెక్ చేసుకోవాలి శృతి చెక్ చేసుకోకపోతే ఏమవుతుంది జారింగ్ సౌండ్ వస్తుంది వినాలని అనిపించదు ఒక ఆర్కెస్ట్రాలో బోర్డ్ అనే ఐటమ్స్ ఉంటాయి దాని అన్నీ కలిసి ఒక అద్భుతమైనటువంటి ఒకే ఒక్క నాదాన్ని సుస్వర నాదాన్ని సంగీతాన్ని వినిపిస్తాయి అప్పుడు మనకు వినాలనిపిస్తుంది ఒకడికి ఒకటి ఆదిక్కు అనుకుంటే మన చిర వినాలని అనిపించాలి అందుకని ఈ ట్రైనింగ్ యొక్క అవసరం మనకుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి నిజానికి ఇంత శరీరంలో చాలా ముఖ్యమైనటువంటిది ఈ మెడకాయ మీద ఉన్నటువంటి తలకాయ హృదయం ముఖ్యమే కడుపు ముఖ్యమే అవి ముఖ్యమే ని కంట్రోలింగ్ డివైసెస్ అన్ని ఎక్కడున్నాయి తలకాయలు ఈ తలకాయలు కూడా మళ్ళీ మొత్తం బాడీని సమాయత్తపరిచేటువంటి నడిపేటువంటి సామర్థ్యం ఎక్కడుంది మెదడులో ఉంది ఇప్పుడు మనకు అప్పుడప్పుడు కళ్ళు లేని కనబడతారు దురదృష్టం చెవులు లేని కనబడతారు ముక్కు లేని కనబడతారు మెదడు లేని వాళ్ళు కనబడతాయి ఎక్కడ ఉండాలి పిచ్చి ఆసుపత్రిలో కదా అంటే ఈ మెదడుకి ఎంతకింత ప్రాముఖ్యత ఇచ్చారు ఎందుకంటే చూసేది మెదడే కళ్లు చూస్తున్నాయి గానీ జ్ఞాపక శక్తి ఇక్కడుంది వినేది మెదడే చెవులు వింటాయి గానీ ఆ జ్ఞాపక శక్తి ఇక్కడుంది అలానే మిగిలినటువంటి అన్ని సామర్థ్యాలు కూడా ఎప్పుడైతే మెదడును మనం ట్యూన్ చేసుకుంటామో అప్పుడు మిగిలిన పనులన్నీ సవ్యంగా నడుస్తాయి మెదడు ఎప్పుడైతే ఔట్ ఆఫ్ ట్యూన్ అవుతుందో ఏ పని సవ్యంగా సాగదు చిన్న చ్యూమ మొత్తం ప్రపంచాన్ని ఎత్తుతున్నట్టు భావిస్తోంది పరాచకమా పరాచికం కాదక్క యువర్ యాటిట్యూడ్ ఈజ్ లిటిల్ థింగ్ చాలా చిన్నది మనం ఏమనుకుంటాం ఇంత యూనివర్సిటీ ఇంతమందిలో నేనొక్కడిని ఆలస్యం వస్తే మాయ నేనొక్కడిని పనిచేయకపోతే ఏమాయే లేక నేనొక్కడిని ఏదో జర ఉంటే ఏమాయే అని మనం అనుకున్నట్టయితే ఏమవుతుంది చాలా పెద్ద మిషన్ ఉంటుంది ఓ చిన్న నట్టు పడిపోయింది ఏమవుతుంది ఆ మిషన్ స్కూటర్లు చాలా మంది నడిపిస్తారు కదా దానికి స్పార్క్ ప్లగ్ అని కదా ఎప్పుడైనా మీరు చూస్తుంటారు స్పార్క్ ఎంత ఉంటది చాలా చాలా చిన్నగా ఉంటది గ్యాస్ పోయి వెలిగిస్తాం కదమ్మా స్పార్క్ ఎంత ఉంటది చాలా చిన్నగా ఉంటది అది పని చేయదు అనుకో ఇంత మిషన్ స్పార్క్ ప్లగ్ పని చేయకపోతే బండి కదులుతుందా స్టార్ట్ అయ్యారు అంటే ఆ ఒక్క చిన్న నిప్పురవ్వ అది కనుక సరిగ్గా క్షూణ్ కాకపోతే मत चेयन प्रति व्यक्ति बाध्यता तुम अवहार ना संबंध आये चूस आर्दमी बुजुर्ग आदमी उ निकल मेरा वैखरी वे वैखरी ऐटिट्यूड वैखरी अट्ठाट्यूड देश अनेक विषय మీరేమనుకోకపోతే ఢిల్లీలో ఆ మధ్య ఒక సంఘటన జరిగింది పేపర్లోనూ టీవీలోనో చూసుంటారు మనకేం సంబంధం ఢిల్లీగా మన అమ్మాయి కాదు కదా అట్లా ఆలోచించాలా తప్పు కదా జరగకూడదు కదా ఎక్కడైనా సరే జరగకూడదు కదా అని ఆలోచించాలా ఇది వైఖరి అంటాను నేను మీకు అర్థమవుతోంది కదా ఇప్పుడు ఉదాహరణకి దిల్సు నగర్ అని అనుకుందాం అరే ముందు మా దిల్సు నగర్ లో అయింది కుక్కడపల్లి అయితే బాగుంటుండేనా అదే మాట ఎక్కడ కాకూడదు దిల్సు నగర్ లో అయిందా కుక్కడపల్లిలో హైదరాబాద్ లో బీదర్ లో అయిందా అది కాదు పాయింట్ ఎక్కడా కాకూడదు ఇది వైఖరికి సంబంధించినటువంటి విషయం అంటే ఏమిటి పరోక్షంగా సర్వేదనా అందరూ హ్యాపీగా ఉండాలి నీ జీవితం నీది నీ జీవితం నీది మీ ఇంట్లో వంకాయ కూర వాళ్ళ ఇంట్లో బెండకాయ కూర నీదో పండగ ఆయనదో పండగ నీదో మతం ఆయనదో మతం ఈ ఈ నేల నాది ఈ గాలి నాది ఈ ఊరు నాది నీరు నాది ఏ స్పిరిట్ ఉండాలి మనకు అది ఉంటే అసలు ఎందుకు వస్తున్నాయి సరే అదంతా వేరే విషయం మనకు సంబంధం లేదు మనం ఈ యాటిట్యూడ్ అన్న దాన్ని అర్థం చేసుకుందాం అసలు జీవితం అంటే ఏంటి జీవితం ఎందుకు ఒక చిన్న విషయాన్ని చెప్తా పుట్టుక మన చేతుల్లో లేదు అంటే నా అర్థం ఎవరైనా నేను నాయన ఎక్కడ పుడతావు నువ్వు ఎవరింట్లో పుడతావు ఏ ఊళ్ళో పుడతావు ఎవరినీ తల్లిదండ్రులు ఎవరైనా అడిగిన రా బగారి పూచేపు ఇది అది ఆఫ్టిక్ అట్లనే పోవడం అనేది సార్ నేను తొంభై ఏళ్లు బతుకుతా సార్ నీ చేతులున్న సార్ నేను ఇదౌతా సార్ అదవుతా సార్ ప్రయత్నం చేయడం మన చేతుల్లో ఉంది కానీ నిజంగా సాధ్యం చేసుకోవటం మన చేతుల్లో లేదు అంటే పుట్టుక చావు అనేటువంటివి రెండు ది ఎంట్రీ అండ్ ది ఎగ్జిట్ బిగినింగ్ అండ్ ది ఎండ్ ఈ రెండు మన చేతుల్లో లేవు మధ్యలో ఏముంది మనం జీవించటం ఈ జీవించడం మాత్రమే మన చేతుల్లో ఉంది అమీ కమ్యూనికేటింగ్ ఏమైనా అర్థమవుతుందా మీకు తెలుగు అర్థం అవుతుందా కొంచెం తక్లిస్తున్నాయనా బాబా అర్థమవుతోంది కదా ఇప్పుడు పుట్టుక మన చేతుల్లో లేదు అంటే మనని అడిగి పుట్టించాలా అబ్బాయిగా పుట్టావా అమ్మాయిగా పుడతావా ఎవరు తెల్లగా పుర్తావా అందంగా పుర్తావా మామూలుగా పుడతావా సన్నగా నల్లగా ఉంటావా ఎవడు అడగలేదు మనల్ని ఇట్లానే ఒక ప్యాకేజ్ ఇచ్చేసిన మనకు అది తీసుకుని మనం ఈ ప్రపంచంలోకి వచ్చేసాం ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని ఖాళీ చేసిపోవాల్సింది ఎవరైనా సరే ఎవ్వడు పర్మనెంట్ గా ఇక్కడ ఉండటానికి వీల్లేదు పుట్టుక చేతిలో లేదు చావు నీ చేతిలో లేదు మధ్యలో ఉన్నదేమిటి జీవించటం ఆ జీవించటం మాత్రమే నీ చేతుల్లో ఉంది అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇక్కడ పుట్టుకతో మనకేమీ తెలియదు కాబట్టి నేర్చుకునేందుకోసం భగవంతుడు మనల్ని పుట్టించాడు ఎందుకంటే మొత్తం నేను ఫినిష్ ప్రోడక్ట్ కింద తీసుకొచ్చిండనుకో ఏముంటుంది ఇంకా ఏం నేర్చుకుంటావు అన్ని తెలుసా నీకు నువ్వు రా మెటీరియల్ ఎట్లొచ్చినావు నువ్వు రా మెటీరియల్ ఎక్కువ చిన్న ఎగ్జాంపుల్ చెప్తావు అక్కడో చెట్టు అనుకుంటాం ఎండిపోయింది చెట్టు కొట్టేస్తేమవుతుంది వద్దు అంటాం మనం కింద పడిపోయిన లాగ్ ఆఫ్ ఫుడ్ ని మొద్దు అంటాం ఎవరో ఒక చక్కగా చెక్కిండు అనుకో అదే బొమ్మ అంటాం కదా పసుపు రాసి బొట్టు పెడితే అదే అమ్మరా అంటే అది చిన్న చెట్టు కొట్టేస్తే మొద్దు చెక్కితేసి బొట్టు పెడితే అమ్మరా విలువలో మార్పు అంటే వాల్యూ ఎడిషన్ అని చెప్పని అంటాం ఉదాహరణకు ఏం చదివినా ఏం చదివినా అన్న ఇంటర్ చదివినా ఇప్పుడు ఉదాహరణకు ఈ పదిహేనే క్రితం బయట పదిహేనే క్రితం వాళ్ళ నాన్న ఒరే కష్టపడరా అని అంటే అన్నాడు అన్నావు అనవ్లేదు నాకేం తెలిసి చూసి నా పెట్టి అన్నావు అది కాకుండా ఆయన బీకాం ఎంకామ్ చేసిండనుకో లెక్చర్ అవుతుండే ప్రొఫెసర్ అవుతుండే ఇప్పుడు అనుకుంటాడు టూ థౌజండ్ అరే బాబు అని చెప్పాలి మీకు అర్థమైందా ఇప్పుడు నేను మీకేమి గుర్తు చేయటంలా ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మీ తర్వాత పిల్లలకు మీరు ఇప్పుడు చెబుతూ ఉన్నప్పుడు ఒరే నాకు కుదరలేదురా నా వల్ల నీకట్లా గాకురా దేవుడు ఏదో నాకు ఇచ్చిండు మీరు చదువుకోండి ఎంతంటంత చదివిస్తాం అంటే మీరు చెప్పేది ఏది బహుశా మీ నాన్న చెప్పినప్పుడు మీరు వినంది మీరు చెప్పి మీ పిల్లలకు సంఘాయించుకోవాలా అవునా కదా తేలిక నాది ఎంత కష్టం రేపు పొద్దున ఇంట్లో ఒక్కోసారి ముసలి వాళ్ళు ఉండరు వాళ్ళు అంటారు రేపు చదువుకోరా అంటే నువ్వు చదివినావురా అంటది ఎప్పుడు నోరు ముయ్యి నువ్వు ఇప్పుడు మాట్లాడకే నేను కొడుకుని కోపడుతున్నా ఏమంటా మనం వాడిని కోపడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నాను మాట్లాడుతు నేను కూడా చదవలేదు నేను చదవలేదు కాబట్టి వాడిని కూడా చదవద్దు అంటవా అర్థం చేసుకోండి నేను చదవలేదు కానీ వారు చదవాలా నా వల్ల కాలేదు నీ వల్ల కావాలి నేను కన్న కలలు నాకు తీరలేదు నీవు తీర్చిపెట్టాలి నాకు ఎక్కడ పుట్టింది అబ్దుల్ కలాం సదర్ అండ్ మోస్ట్ టిప్ ఆఫ్ దిస్ కంట్రీ చేపలు పట్టి ఇంట్లో పుట్టింది అవునా మరి అంత చిన్న ఊళ్ళు ఎక్కడో రామేశ్వరంలో అన్నేళ్ల కిందట పైసలు లేనందుకు పొద్దున న్యూస్ పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేసి ఆ వచ్చిన పైసలతో ఫీజు కట్టి चव ग्रेट मैन सैंटिस्ट पेट्रिया नीक अर्थ हो प्रजास्वाम्य मन को बलमेटे एवडना कुछ मोका जो है अपने हाथ में जीवन अंत अेटमेंपूर्ति अंटे अंटे अटमे अ ఈ అవగాహన ఉన్నప్పుడు నే బాగు పడను అంటే బాధ్యత నీదవుతుంది దేవుడిది కాదు ఆయన ఎందుకు అనాలి ఇప్పుడు పాత రోజుల రాజులు నవాబులు ఉండేటోళ్ళు ఏమయ్యేది అప్పుడు రాజుగారి కోడికే రాజు అవుతాడు నీకు ఎంత హుషాట్నో నువ్వు అవుతావా అప్పుడు ఇప్పుడు కాదు కదా ఎవర్ల సత్తా ఉంటే ఎవర్ల దమ్ముంటే వాడు దమ్ము నిరూపించుకోవాలా నిరూపించుకునే అవకాశం ఉన్నప్పుడు నేను నిరూపించుకోను అంటే తప్పు నీదవుతుంది జీవించడాన్ని ప్రేమించాలి ప్రేమిస్తూ జీవించాలి ఇది ఒక పెద్ద సిద్దాంతం ప్రేమ లేకపోతే ఆపోజిట్ ఏమిటంటే ఇప్పుడు లైట్ ఆపోజిట్ ఏంది డార్క్నెస్ కదా ప్రేమకు ఆపోజిట్ ఏంది హేట్రెట్ లవ్ కి ఆపోజిట్ ఏంది హేట్రెట్ ఇప్పుడు ఉదాహరణకు హేట్రెడ్ అనుకుందాం ఏమవుతుంది అప్పుడు ఒక్క క్షణం జీవించలేము అంటే మనకు ఐడియల్ ఏంది లవ్ ఈ ఎక్స్ట్రీమ్ ఏంది హేట్రెట్ మనం ఇటు నుంచి ఇటు పోవాలనా అట్నుంచి ఇటు రావాలనా అర్థం చేసుకోండి మనం ఎట్టించేటు పోవాలా ఇప్పుడు ఈ చివర ఎడం చేదిక్కు ఈ చివర హేటెడ్ ఉన్నది ఇప్పుడు చేతికి చివర ప్రేమ లవ్ ఉన్నది అవునా ఇటు నుంచి మనం జర్నీ మొదలు పెట్టినాం మరి ఇటు దిక్కుపోవాలి కదా మరి ఇటు దిక్కుపో ఇటుపోతే అనమాట తప్పుదారిపోతున్నట్టు తప్పు పని చేస్తున్నట్టు అవుతుంది అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని లవ్ టు లర్న్ నేర్చుకోవటానికి ప్రయత్నించండి ట్రైనింగ్ యొక్క పరమావధి అది మీకు ఇప్పుడు ఒక ఆయన ఇంటర్మీడియట్ ఒక ఆయన బీకామ్ ఒకసిన బీఏ ఒక ఆయన ఎప్పుడో చదివిండు మర్చిపోయిండు ఒక ఆయన మధ్య పాస్ అయ్యింది అందుకని ఆయన గుర్తున్నది ఇవన్నీ తేడాలుంటాయి ఒక చేతికి ఐదు సమానంగా ఉంటాయా ఉండవు తేడాలుంటాయి కానీ ఈ తేడాలలో నుంచి మనం ఒక సామాన్య ధర్మాన్ని గుర్తించవాలి ఏమిటా సామాన్య ధర్మం ను ఏ డిపార్ట్మెంట్ లో ఉంటే కష్టపడి పనిచేయాలి నిజాతిగా ఉండాలి చాలా సింపుల్ అసలు నిజానికి మనం అనవసరంగా దాన్ని ఒకసారి కాంప్లికేట్ చేస్తాం మనం మేనేజ్మెంట్ అంటే నిర్వహణ సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే స్వీయ నిర్వహణ నిన్ను నీవు సంభాలించుకో నీకు నడక రానప్పుడు మీ అమ్మ చేపట్టుకుని నడిపించింది కనుక ఎవరినైనా మనం చిన్నప్పుడు నడకొచ్చా మనకి రాదు చేయబట్టుకుని నడిపించు పడ్డాం మనం కింద పడ్డాం పడ్డప్పుడు కనుక ఒక్కటేసే దరిద్రడానికి నడకరాదు పాడరాదని చెప్పి కూర్చోబెట్టితే లేచినప్పుడల్ల ఒక్కొక్కటి వేస్తుంటే అమ్మ వాడికి ఎప్పుడన్నా నేర్చుకుంటాడు నడకొస్తు వాడికి నడకరాదు కిందరే నాన్న నీకు దెబ్బతెలిందా అరే రేరే లే అంటూ తాను వెనక్కిపోతూ వాణ్ణి మోటివేట్ చేసి ముందుకు రమ్మని నడిపించినందువల్లనే ప్రతి తల్లి ఆ పని చేసినందువల్లనే నేను మనం నడవగలుగుతున్నాం మన కాళ్ల మీద నిలబడగలుగుతున్నాం పరిగెత్తగలుగుతున్నాం సాధించగలుగుతున్నాం ఇది జీవితం ఎవరు నేర్పించాలి ట్రైనింగేగా మాటలు వచ్చా మనకు ఏం అనుకోకపోతే ఇప్పుడు తింటున్నాం గాని చిన్నప్పుడు తినుడు వచ్చా ఇడబెట్టుకుంటే మొక్కులేకపోతుండే అవునా కదా తింటా వచ్చా మనకు చేయలేకోవడం వచ్చా పళ్ళు తోకూడవచ్చా ప్లీజ్ నేను ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోకండి నేను వాస్తవాలు చెప్తున్నా ఏమొచ్చు మనకు మనంతకు మనం ఏం నేర్చుకున్నామో దయచేసి ఒక్కటి చెప్పండి నాకు ఏడవటం నేర్చుకున్నాం జీవితం అంతా ఏడవటం కోసం ఇచ్చిండ దేవుడు అందుకనే మనం ఏం కావాలి ఒక ఈక్వేషన్ క్రియేట్ చేశారు ఎల్ఇజిల్ టుక్వల్ టుక్వల్ టు క్యూ ఈజ్వల్ టుక్ట్ చేశాను లైఫ్ మేనేజ్మెంట్ ఎల్ఈకువల్ టు మైండ్ మేనేజ్మెంట్ టీ ఈజ్వల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ప్యూజ్ ఇక్వల్ మనకు టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం కృప్తంగా చెప్తా కానీ ఇంతకు ముందు నేను ఇక్కడ వేరే చోట్ల మాట్లాడినప్పుడు నా ఉపన్యాసాన్ని రికార్డ్ చేస్తాను రికార్డ్ చేసింది అప్లోడ్ చేస్తాను అందుకని అప్లోడ్ చేసినవి ఎనిమిది వందల పైచురుకు లెక్చర్లు నాకు ఫ్రీగా దొరుకుతాయి ఇంటర్నెట్ లా మీకు కావాలంటే వినుకోవచ్చు మీకు ఇష్టం ఉంటాయి అందుకని మనం కాస్త క్బృప్తంగా ముందుకు వెళ్లిపోతాం ఇదొక్కటి కాస్త గమనించండి టైం మనం ఏవైతే అంటామో దానికి బిగినింగూ లేదు ఎండూ లేదు ఆద్యంతరహితమైనది ఇసుకి షురువాత మాలూ కప్ కథం పోతాప్ నేను కోమాలూ అయింది పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ బర్త్ పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ ఈజ్ బెర్త్ అనంతమైన సమయంలో నే పుట్టిన క్షణమే నేను పుట్టినరోజు అమ్మ చెప్పింది ఒరే నువ్వు పలానా రోజున పుట్టినవరానని చెప్పి మనకు తెలియదు ఎప్పుడో కిక్ బకెట్ వెళ్ళిపోయిన రోజున మనం ఏం చేస్తాం మనం దీంతో నాకు ముగింపు అన్నమాట అని పుట్టక ముందు నేను చనిపోయిన తర్వాత నేను ఉండను మధ్యలో మాత్రమే నా చేతిలో ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి అనంతమైనటువంటి సమయంలో దిస్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ టైం ఓ సారీ దీని దీని మధ్య ఇది కదా దిస్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ టైం బోత్ ఆర్ పాయింట్స్ ఆఫ్ టైం ఇన్ ది ఎండ్లెస్ టైం స్టార్టింగ్ ఏమో నా లైఫ్ నా బర్త్ ఎండింగ్ ఏమో నా డెత్ బిఫోర్ బర్త్ డే ఆఫ్టర్ డెత్ నేను ఉండను So my life is my time on this planet Earth. You life aren't you? You have the same time as you are in the middle of the earth. So life is equal to time. That's why I'm saying L is equal to T and J.P. L is equal to T and R.P. I have a lot of time in the world. Why don't you listen to the world? You can listen to that. You understand? I have 100 rupees. I have 100 rupees. పది పది రూపాయల నోట్లు ఆయనకి ఇచ్చిన మా పిల్లగా అడుతాడు అరే నాన్న ఒక్కటి తీసుకుని పది నోట్లు ఇచ్చినవైంది అంటాడు నేనేం చెప్పాలకు ఒక్కటి తీసుకున్నావు నాన్న పది ఇచ్చినావు రే దీని మీద ఒకటి పక్కన రెండు సున్నాలు ఉన్నాయి నూరు దీని మీద ఒకటి పక్కనా ఒక్క సున్నది అంటే పది పది పదులే నూరు లాభం లేదు నష్టం లేదు ఆయన చిల్లు అడుగుతుంటే ఇచ్చినా మనకు నష్టం ఏది గాయంద్రా మీకు అర్థమవుతోందని అనుకుంటున్నా ఇదే జీవితంలో సత్యం గుర్తుపెట్టుకోండి ఆ సున్నా వచ్చి ఎడం వైపు కూర్చుంటే విలువలో మార్పు ఉండదు సున్నా వచ్చి కుడి వైపు కూర్చుంటే తనకు విలువ లేదు గాని పక్కనున్నోడు విత్ యూ యువర్ వాల్యూ విల్ గో అప్ టెన్ టైమ్స్ ఆఫీస్లో ఎట్లా పని చేయాలా అవి మీరే సాధ్య భయమేనో బతావు మా యాప్కో శక్తి బతావు ఎంత చక్కగానే చేసి చూపించగలను ఒక్క మనిషి నాకు ఇవ్వండి చాలు మంచివాడు నాకు ఇవ్వండి ట్రైన్ అయినటువంటి వాళ్ళు ఒక్క మనిషిని ఇవ్వండి నేను చూపిస్తాను ఎలా చేయగలవు ఎలా చేయాలో ఎలా చేయగలవు అని రైట్ సో ఇది ఎల్ ఇజిక్వల్ టు టీ ఆ రేట్ ఇంకొక నిమిషం వెనక్కి వెళ్ళి మళ్లీ మనకు తెలిసినప్పుడు ఎల్ మైనస్ టి అని తెలుస్తుంది అంటే అర్థమేమిటి రెండూ సమానం కాబట్టి ఓ దాంట్లో తీసేస్తే సున్నా మిగులుతుంది క్లియర్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అ బ్యూటిఫుల్ మ్యాథమెటికల్ సింబల్ దట్ ఎక్స్ప్లెయిన్స్ టు యూ దట్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ టు వన్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ యూఆర్ ఆటోమాటికలీ ఇంప్లాయిడ్లీ డూయింగ్ టు దర్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈక్వల్ టు అని అర్థమేంటి రోజు సమానం సమానం అంటే దీన్ని హెచ్చవేస్తే దాన్ని హెచ్చవేసినట్టే దీన్ని తగ్గిస్తే దాన్ని తగ్గించినట్టే దీన్ని పెంచుతాయి అని పెంచినట్టు ఇప్పుడు అర్థం చేసుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ జీవితంలో టైం వేస్టెడ్ ఈజ్ లైఫ్ వేస్టెడ్ Time well spent is life well spent. Time's productivity enhanced is life's happiness maximized. Time management is life management, that is self-management. Jivita one can. Samaya ni vruddha cheshtu jivita ni sardvinyoga parchukunnan ankoatam brahma. Samaya ni sardvinyoga parchukunte automatingga <laughs> niku jivitan sardvinyoga maudondi. Ini mana ku teli yala. Mana wala ku teli yala. మన పెద్దోళ్లు దీనింత స్పష్టంగా మనకు చెప్పాల మన విద్యా విధానంలో దీని గురించిన ప్రాముఖ్యతను ఎవ్వరూ స్పష్టంగా చెప్పలేదు చిన్నప్పటి నుంచి ఏం విన్నాం మనం అరే చదువుకో చదువుకో చదువుకో చదువుకో చదువుకో కష్టపడు కష్టపడు కష్టపడు అంటే మనకు ఎంత తిక్క ఇప్పుడు కష్టపడాలా ఉద్యోగం కష్టపడాలా తర్వాత కష్టపడాలి ఇది చదువు పాడొద్దు నాకని మనం అనుకున్నాం మీకు అర్థమవుతుందా కష్టం కదా కష్టమేది నాకేదు లాగేసుకోవాలంట స్కూల్కు పోవాలంట చదువుకోవాలంట హోంవర్క్ అంట పరీక్షలు అంటే చక్కెం చది చదవద్దు పాడదు అసలు ఎట్లా ఉండాలి రే చిన్నప్పుడు పిల్లలు కాలు మీద కాలేసుకుని కూర్చుంటారు మనకు ముద్దని పెంచుడు నా కొడుకు రాగలేక కూర్చున్నాడు అని మనం అంటాం మనం తర్వాత కూడా ఇట్లా కాలు మీద కాలేసుకుని కూర్చోవాలంటే బాగా చదువుకోవాలరా అంటే అట్లనా అంటాడు జీవితం అంతా కష్టం రా కష్టపడు అంటే నాకెందుకు వచ్చిందండి ఇంతే తేడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇందా నేను చెప్పాను మన మెదడే జాగ్రత్తగా మనం గ్రహించవలసిన అవసరం ఉంటుంది అని ఈ మెదడు చేసే పనేమిటో తెలుసా థింకింగ్ థింకింగ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ అండి ఒక చిన్న ఎగ్జాంపుల్ అవునా మీరు బాగా చురుగ్గా ఉన్నామని అనుకునే వాళ్ళు ఒకరు చేయొత్తండి ఎనీవన్ ఓ థింగ్స్ దట్ యుర్ యాక్టివ్ యువర్ హ్యాండ్స్ ఎవరు ఎందుకని రిస్క్ ఏమంటాడో ఏమో పదస్ట్ పెడతాడో ఏమో బీసీ స్థాప్తో చెప్తాడో ఏమో ఏం పేరు నాయన శంకర్ నేనేదో శంకర్తో మాట్లాడుతున్నాను అనుకోకందరితో మాట్లాడుతున్నా ఒక్క నిమిషం నువ్వు ఆలోచించటమ్మాయమనా ఇప్పుడు నన్నో ప్రశ్న అడుగు ఆలోచించే ఇంకేం ప్రశ్న ఇప్పుడు మీకు అర్థమైందా పోనీ ఆయన ట్రై చేయలే ఇంకెవరైనా ట్రై చేయండి నువ్వు వాడుగా మనస్తే ఇంత డెబ్బై కేజీల శరీరము కనపడకుండా ఇక్కడున్న ఒకటిన్నర కిలోల మెదడు అది చేసే పని ఆలోచించటం రెండు అని అంటే ఫస్ట్ పడతాం క్లోజ్ అకౌంట్ క్లోజ్ అయిపోయి ఎట్లా అడుగుతాము అసలు ఏం అడగాల చూస్తుంది నీకు ఇప్పుడు ఏదని అడగచ్చు కదా నీ పేరేంది సార్ ఎప్పుడు రిటైర్ అయినావు సార్ ఏ డిపార్ట్మెంట్ లో ఉంటుంది సార్ అదే అంటున్నానమ్మా నేను అనేది మీరు గ్రహించండి ఇప్పుడు ఇంత శరీరము ఇంత తెలివితేటలు ఇంత చదువు ఇంత అనుభవము ఇంత వయస్సు ఇవన్నీ కలిపి కలిపి కలిపి ఆలోచించడం మానేస్తే ప్రశ్నించలేవు రైట్ ఆలైట్ కొంచెం ఇట్టించి చూద్దాం రివర్స్ ప్రశ్నించటం మానేస్తే ఆలోచించగలవా అది కూడా సాధ్యం కాదు అంటే అర్థమేమిటి ఎక్కడ ఆలోచన ఉందో అక్కడ ప్రశ్న ఉంది ఎక్కడ ప్రశ్న ఉందో అక్కడ ఆలోచన ఉంది ఆలోచన ప్రశ్న ఉన్న చోట నేర్చుకోవటం ఉంది నేర్చుకోవాలంటే ఆలోచించాలి ప్రశ్నించాలి అదే సీక్రెట్ ఈజ్ ఈక్వల్ టు టు హెల్త్ థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్ సార్ నువ్వు చెప్తే నేర్చుకుంటా సార్ హుషారే సీట్లేరా జల్ది అర్థం కాలే అవునా ఏం చెప్పినావు ఇంకో పార్టీ చెప్పు చెప్తా జర జర సమయంలో మళ్ళో సార్ చెప్పు ఇక చూడు ఆయన నాడు నాకు చెప్పు అంతే కదా నేర్పించేడు ఎప్పుడు నేర్పిస్తాడు నువ్వు హుషారు ఉన్నప్పుడు తెలుసుకుంటే అక్కల మనతో హుషారా కాఫీ హే ఇట్లా చూస్తే అట్లా గుచ్చుకోవాలా లేకపోతే సార్ ఇది నాకు సమధైంది నేను మళ్ళీ స్టడీ చేసి వస్తా నాకు అనుమానం ఉంటే మీ దగ్గరకు వస్తా సారంటే ఎవడనే చెప్తాడు ప్రేమతో చెప్తాడు ఎవరేది పని దరిద్రుడు వీడికి చెప్తే సమధ కాదు అనుకుంటే ఎవరు థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ టీక్వల్ టు క్యూ టీ మైనస్ హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్ హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ హై క్వాలిటీ ఆఫ్ లర్నింగ్ పూర్ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పూర్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ పూర్ క్వాలిటీ ఆఫ్ లర్నింగ్ నో థింకింగ్ నో క్వశ్చన్ నో ఇంత సింపుల్ విషయం జీవితంలో మనకు అర్థమవ్వటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ప్రశ్నిస్తే మనం నిరుత్సాహపరిచాం తెలుసా చిన్నప్పుడు పిల్లలు అడుగుతారు ఎప్పుడైనా ఏడెమ్ పిల్లల్ని సినిమాకి తీసుకుపోయినావా తీసుకోలే అరే మేము అక్క కొడుకో అన్న కొడుకో వాడు లేరా తీసుకుపోయినావా తీసుకుపోతే ఏమంటాడు వాడు సినిమా స్టార్ట్ అవుతుంది ఎందుకు అని అడుగుతాడు కురుతున్నాడు వీడు హీరోనా వీలనా అంటాడు వీడు ఉంటాడా చస్తాడా అంటాడు మీకు అర్థం కాలే ఏడెనిమిదేళ్ల పిల్లలు ఎప్పుడైనా మీరు సినిమాకి తీసుకపోతే మిమ్మల్ని చూడనివ్వాడు మీరు అప్పుడు ఏం చేస్తారు నోరు మూసుకుంటే ఇంటర్వెల్ల ఐస్ క్రీము పాప్కార్న్ కొనిస్తాం నోరు ఎత్తిన అంటే కొడతాం ఇది సాధారణంగా అందరికి అనుభవమే మనం చిన్నప్పుడు మనం ఇట్లనే అడిగినాం మనం పెద్దోళ్ళు అయినాక వాళ్ళు మనల్ని అడిగితే మనం ఇట్లనే విసుకున్నాం అంటే మొత్తం మైండ్ సెట్ ఎట్టా తయారైందంటే మనం నోరు మూసుకున్నాడు బుద్దిమంతుడు ఎవడు బుద్దిమంతుడు అడగడ ఆలోచించొద్దు అడగొద్దు మాట్లాడొద్దు తెలుసుకోవద్దు ఇది బుద్దిమంతుడు లక్షణం పత్రాలు పెరిగినాక ఏమవుతాడు గాడిదవుతాడు సమదైందా ఎందుకంటే నోరు మూసుకుంటామో చూడు సర్వే గల గలత నే నేను పదిహేను ఏళ్ళకాయలు చేస్తున్నాను పదిహేను కాదు యాబై ఏళ్లకాయలు చేయి మీ తాత తృత్త తాతలు చేయి తప్పైతే తప్పైతే ఒప్పు అయితే ఒప్పు కదా పది మంది దృష్టిలో పెట్టుకోవాలి సో టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ మరి ఇప్పుడు ఆఖరి దేవి ఇక్కడ పీఈ్ ఈక్వల్ అంటే ప్రోగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇప్పుడు ఇందాక వైస్ మనది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మొత్తం భారతదేశంలో మొదటి ఆరేడు యూనివర్సిటీలలో ఒక స్థానం దీన్ని నిలబెట్టుకోవాలా పడగొట్టాలా నిలబెట్టుకోవాలా ఎవరు నిలబెట్టాలా అందరు అందరంటే మీరు మేము అందరు ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు మాకు కూడా ఏడు పుట్టినాము ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉద్యోగం చేసినా నేను మాకు యూనివర్సిటీ అంటే ప్రేమ ఉండదా మాకు ప్రేమ ఉంటుంది మీకుంటుంది సార్ మీరు అందేళ్లున్నారు మేము మనీ మధ్య వచ్చినాం కదా సార్ తప్పు పెద్ద కొడుకు పన్నెండేళ్లు ఆ తర్వాత కొడుకు రెండేళ్లు పుట్టి రెండేళ్లు అయిందని వాళ్ళు దూరం పెడతావా నిజానికి వాడంటేనే ఎక్కువ ప్రేమని చిన్నోడు కాబట్టి ప్లస్ ఇంకా తెలియదు కాబట్టి అంటే అనేది ఏంటంటే అమ్మకి పుట్టిన పిల్లలకు ఎట్లా అయితే ఆత్మీయమైనటువంటి అనుబంధం ఉంటుందో సంస్థకి ఉద్యోగులకు అలాంటి అనుబంధం ఉండాలి ఆ అనుబంధం ఉన్నప్పుడు తప్పుడు ఆలోచనలు మన మనసులోకి రావు పొరపాట్లు రావు పొరపాటు జరగనివ్వం ఇప్పుడు ఈయన పొరపాటు చేస్తున్నాను డైకర్నా లేకపోతే చేని వివరీ పది రూపాయలు తినడా మనం వంద దిందాము అమాయకుడు పది రూపాయలు తినడు మోకాయంత్రంలో తెలియదు నా తెలివితే నేను నూరు కన్నా తక్కువ తీసుకుంటానా తప్పుడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి రాంగ్ థింకింగ్ రాంగ్ క్వశ్చనింగ్ రాంగ్ లర్నింగ్ ఈ ఫండమెంటల్ విషయాలు కనుక మీరు గుర్తుంచుకుంటే పీఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ప్రోగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే పీ మైన ఈ ఈజ్ జీరో ప్రోగ్రెస్ వితౌట్ ఎక్సలెన్స్ ఈజ్ సో ఈక్వేషన్ ఏమిటి మనకు ఎల్ ఈక్వల్ టు ఈవల్ టుక్వల్ టుక్వల్ లైఫ్ టైమ్ థింకింగ్ ఈజ్ ఈక్వల్ టువశ్చనింగ్ ప్రోగ్రెస్ ఈజ్వల్ టు పర్సూట్ ఆఫ్ ఒక సెట్ లో అన్ని ఈక్వల్ అయినప్పుడు ఎల్ ఈజ్ అంటే ఎల్ మైనస్ ఈ ఈజ్ లైఫ్ వితౌట్ ఎక్సలెన్స్ ఈజ్ జీరో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉండవలసిన స్థితికి ఉత్కృష్ట స్థితికి మనిషి వెళ్లటమే జీవితం యొక్క పరమార్థము ఈ ఐదు రోజుల ప్రోగ్రాం అయ్యేసరికి మీలో కొంచెం ఉత్సాహము చైతన్యము చేద్దాం కృషి చేద్దాం తెలుసుకుందాం అనేటువంటి ఈ గంట సేపున ఉపన్యాసం అయ్యేసరికి మరే విషయాలు తెలిసినాయి భయ ఆలోచించడం ఇంత ఇంపార్టెంట్ అన్నమాట నేర్చుకోవటం ఇంపార్టెంట్ అన్నమాట అని మీరు ఒక్క మిల్లీమీటర్ మీ ఉత్సాహం పెరగాలి పెరిగినప్పుడే జీవితంలో మనం సవయాన్ని సద్వినియోగం పరుచుకున్నట్టు అవుతుంది దీనికి ఒక నాలుగు నాలుగు చిన్న సూచనలున్నాయి ఆ నాలుగు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి గమనించండి ఈ నాలుగు ఏ వయస్సులో ఉన్నవాళ్లైనా ఎవరికైనా వర్తిస్తాయి ఏమిటో అది మనం చూద్దాం మొట్టమొదటి సంగతి ఏమిటంటే రోజుకి ఇరవై నాలుగు గంటలుంటాయి గంటకు అరవై నిమిషాలు ఇరవై నాలుగు అరవైలు అందులో వన్ అంటే ఫోర్టీన్ కన్వీనియన్స్ కోసం ఒప్పో రౌండింగ్ ఆఫ్ చేస్తే పదిహేను అవుతుంది పదిహేను నిమిషాలు రోజుకి పొద్దున్న పొద్దున్న పూట మీరు నాలుగు లేస్తారో ఐదుకులేస్తారో ఆరుకులేస్తారో మీ ఇష్టం పొద్దున్నే లేచినాక పదిహేను నిమిషాలు మిమ్మల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేది భవిష్యత్తుకు సమాయత్త పరిచేటువంటి దానిని చదవండి ీడ్ బైబుల్ రీడ్ ఖురాన్ రీడ్ భగవద్గీత రీడ్ ఇన్ ఉర్దూ రీడ్ ఇన్ హిందీ రీడ్ఇన్ తెలుగు రీడ్ ఇన్ టమిల్ ఇంగ్స్ట్ ఈ చదువు చదవద్ద చదువు కానీ ఒక్కటే ఒక షర్త్ ఏంటంటే వన్ ఆఫ్ ఇన్పుట్స్ నైన్టీ ఆఫ్ ఇంపాక్ట్ పదిహేను నిమిషాలు చదివినవి ఎలాంటి మంచి విత్తనాలు మనసులో నాటుకోవాలంటే ఇరవై గంటల నలబై నిమిషాల పాటు ఉత్తేజకరమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన స్పూర్తినిచ్చే ఆలోచనల్ని మనసులో నాటుకోవాలి అంతే కంటిషన్ ఇది కావాలిద్దరు నీకు ఇష్టం వచ్చిందలు కానీ ఎలా ఉండాలి ఆ మిగిలిన ఇరవై మూడు గంటల నలభై ఐదు నిమిషాలు స్పూర్తివంతమైన జీవితం జీవించడానికి కావలసినటువంటి మంచి ఆలోచనల విత్తనాలను మనసులో దాటుకోవాలి దీని సద్గంధ పఠనం అని అంటున్నాను రెండోదేమిటి సమీక్ష సమయాన్ని పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అని చెప్పని నిర్ణయిస్తాం పాస్ట్ రాలేదు ఫ్యూచర్ ఇంకా రాలే మధ్యలో ఉన్నదేంటి ప్రెసెంట్ చిన్న రహస్యం ఏమిటంటే ఫ్యూచర్ క్యాన్ నెవర్ బికమ్ డైరెక్ట్లీ ది పాస్ట్ సెకండ్ బై సెకండ్ ఇట్ మస్ట్ ఫస్ట్ బికమ్ ప్రజెంట్ అండ్ దెన్ ది ప్రజెంట్ మస్ట్ బికమ్ పాస్ట్ ఒక్కొక్క క్షణం ఒక్కొక్క క్షణం ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క భవిష్యత్తు వర్తమానంలోకి జారి ఆ వర్తమానం మారి గతం అవుతుంది అంటే గతం చేతిలో లేదు భవిష్యత్తు ఇంకా రాలేదు ఉన్నదేంది ప్రెసెంట్ ఈ ప్రజెంట్ కు సద్వినియోగపరచుకోకపోతే ప్రెసెంట్ ఫ్యూచర్ రెండు చెడిపోతాయి ఇఫ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ ప్రెసెంట్ బై డెఫినేషన్ యూఆర్ ఇంక్లూడింగ్ అండ్ వేస్టింగ్ యువర్ ఫ్యూచర్ ఆల్సో సో నెవర్ వేస్ట్ యువర్ ప్రజెంట్ క్యూర్ యువర్ మైండ్ అని ఇందాక చెప్పింది లెర్న్ టు లివ్ ఇన్ ది ప్రెజెంట్ అనేటువంటి దానికి మూల సూత్రం అవుతుంది దీని సమీక్ష అంటున్నాను నేను ఉదాహరణ లెక్చర్ అయి తర్వాత మీకేదో టీ బ్రేక్ ఆ తర్వాత ఏదో మీకు లంచ్ బ్రేకు తర్వాత ఏదో ఉంటాయి ఏం చెప్పింది మాకు తెలియని చెప్పిండా ఏ చక్కగా చెప్పిండు ఆ రంగులు చూడు అవే చూడు ఎగ్జాంపుల్ ఇచ్చిండు మంచిగా చెప్పిడా మంచిగా చెప్పిండు బాగా చెప్పలేదు నీ ఇష్టం సమీక్ష అయితే చేసుకుంటారు ఇంటర్నల్లీ సెల్ఫ్ రివ్యూ చేసుకుంటారు పక్క వాళ్ళతో పరిచయం ఉంటే మాట్లాడుకుని అంటారు రోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక్క ఐదు నిమిషాలు ఆ రోజు ఎట్లా గడిచిందో ఈ వాటి నుంచి సమీక్షించుకోండి ఇవాటి నుంచి ఏం చేయాలి మీరు పడుకోబోయే ముందు అంటే డేటా అయిపోయింది ఇవాటి పడుకుంటే రేపు లేస్తాం మనం కదా ఒక్కసారి ఏం జరిగింది ఈ రోజున మంచి పనులు చేశానా మామూలు పనులు చేశానా చెడ్డ పనులు చేసినా వాడు తిట్టిండు ఈయన కోపడిండు నేను ఈయని కోప్పడినా ఏదో ఉంటాను కదా ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి సమీక్షించుకుంటే రేపు ఏం చేయాలి కలిసి క్యా కర్ణ కలిసే క్యా నహి కర్ణ రేపు ఏం చేయాలా రేపటి కల్లి ఏం చెయ్యకూడదు అంతే రెండే ప్రశ్న ఇప్పుడు రోడ్డుకు మధ్యలో డివైడర్లు పెడతారు నువ్వు ఎటు పోవాలా అయితే లెఫ్ట్ లేక రైట్ న్యూ టోట్ కొడుతు రైట్ కలిగిపో నేరుగా అయితే లెఫ్ట్ కు పో సింపుల్ अरे डिवेडर्चुक सर नुन नो बड़ा बड़ी समीक्ष मरचिपोते भविष्य बहुत समीक्ष अंति गेक వర్తమానంలో ఎలా అనుభవించాము ఎలా దాన్ని అనుభూతి చెందాము భవిష్యత్తును మనం ఒక నిచ్చెనలాగా భావించి వర్తమానం నుంచి నిచ్చెన ఎక్కి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు ఏం చేయాలి అనేటువంటిది మనకు అక్కడ ఆధారమవుతుంది మూడవది సజ్జన సాంగత్యం మంచివాళ్లతో స్నేహం చేయండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఆఫీస్లో ఒక ఆయన చేరు అవునా నేను ఆ కన్సర్న్ సెక్షన్ కి హెడ్ అని అనుకో అని వాళ్ళు రిపోర్ట్ చేసిన నేనేమంటా अब देखो भाई अगर आपको कुछ डाउट आया ना इनका नहीं चाहो इन्होंने समझा दे पांच साल से तो का है इन चतुर्वेकार आदमी सब जानते हैं डाउट आया तो इनसे कुछ अच्छा नो वो ले सर आये दोस्त सर आये दोस्त लेकिन आय पनरा चली अटू अंटड़ा इनसे दोस्तानी करो इनसे मत करो ఈయన సోపతి ఉంటే బాగుపడతావు ఈయన సోపతి లేకపోతే చెడతావు అంటే మరి ప్రపంచంలో అందరూ మంచోళ్లే ఉన్నారా ఇక్కడ టెలిఫోన్ డైరెక్టరీ ఉంటుందా ఎల్లో పేజెస్ లేక మంచోళ్ల డైరెక్టరీ ఉండదు ఓ డిపార్ట్మెంట్లో మంచోళ్ల డైరెక్టరీ ఉంటుందా ఉండదు కానీ ఒక్క మూడున్నర రోజులు మనం అట్లు చూసినామంటే మనకు తెలిసిపోతుంది ఎవరు మంచోళ్ళు ఎవరు పనిమంతులో ఎవరు సోమరిపోతులు ఎవరు బోసకాళ్ళు ఎవరు ముంచుతారో ఎవరు చిట్టి లోసులు చేస్తున్నారో ఎవరు అప్పులు అడుగుతారో ఎవరు అప్పులు ఇస్తారో అవసరం వస్తే తెలిసిపోదు మనకు అంతే జీవితం సజ్జన సాంగత్యం మంచి వాళ్ళతో స్నేహం చేయండి రేపు పొద్దున ఎవరన్నా మీ గురించి అడుగుతే అరే ఆయన తెలియడు భాయ్ అరే ఈయన అడగబాయి ఆయన ఆయన దోస్తు అంటే ఈయన మంచి చోడైతే ఆయన మంచి చోడ గెస్ట్ చేస్తాను నేను ఈయన కనుక నాకు వేరే అభిప్రాయం ఉంటే ఆయన కూడా అసలు ఉంటే ఆయన అయి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటాను ఎలాంటి అలవాట్లున్నాయి మనకి ఏం చేస్తున్నాం మనం ఎలా జీవిస్తున్నాం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం మన చూపులు ఎలా ఉన్నాయి నడక ఎలా ఉంది ప్రవర్తన ఎలా ఉంది పద్దతి ఎలా ఉంది వ్యవహారం ఎలా ఉంది మన సీట్ ఎలా ఉంది అప్ టుడేట్ చేసి క్లియర్ చేస్తున్నామా లేక రోజు పెండింగ్ పెడుతున్నామా మీరు అనొచ్చు సార్ ఒకరోజు చక్కగా చేస్తే పనంత నానెత్త పెడతారు సార్ ఎంత చేయగలవు అంతే చేయి వాడు పై రోడ్డుకు బుద్ధి ఇప్పుడు గుర్రం తిండి పెడితే గుర్రం లెక్క పనిచేస్తావు మనలో అనమాట గాడి తిండి పెడితే గాడి లెక్క పనిచేస్తావు పైన తెలియదు నీతో ఎట్లా పని చేయించుకోవాలో మాంటే జర బాబు జర ఆధా గంటారు ఓహ్ అర్జెంటే అంటాడు అంతే రోజు ఆరు బజాకర్నా హెర్తెక్కనోబీ నైట్ హెత్తే ఆ పది బి నైట్ హెత్తే అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు అంతే సజ్జన సాంగత్యం అంటే అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయండి నాలుగవది సంగీతం సాత్వికమైన సంగీతం పొద్దున్నే లేవటంతోనే మీ ఇంట్లో ఏ టేప్ రికార్డరో ఏదో సీడీ ప్లేయరో ఏదో ఒకటి ఉంటుంది కదా కొంచెం మంచి సంగీతం వినండి మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే రేడియో కనుక ఆన్ చేస్తే ఇది చాలా హాట్ గురువు అని వస్తుంది ఎప్పుడన్నా వినరా వినరా వినలేదా పొద్దున్నే ఏడు గంటలకు హాట్ ఏందా దానికో టైం ఉంటుంది ఓ పద్దతి ఉంటుంది దానికి ఒక వ్యవహారం ఉంటది ఆ వ్యవహారం ప్రకారం మనం డీల్ చేయటం తీర్చుకోవాలి మనం ఇది మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి సాత్వికమైన సంగీతం అంటే అర్థమేమిటి మంచి భావాలను మనస్సులో నిద్ర కలిగించే సంగీతం సంగీతానికి అద్భుతమైనటువంటి పవర్ ఉంది ఆ పవర్ ని సరిగ్గా అర్థం చేసుకున్నట్టు అయితే బ్రిల్ తిగలతా అంటారు కదా వెన్న లెక్క కరుగుతుంది అవి హోగా దో తి మినిట్ హోగా సో అందుకని మనస్సు కరుగవలే మనస్సు కరిగితే పాడు పనులు రావు పాడు చేయవు పాడాలోచనలు రావు పాడు పనులు చేయను మనస్సు కరగనప్పుడే కరగడం అంటే ఇక్కడ శిలలాగా రాయిలాగా ఉన్నటువంటి మనస్సు హృదయం నీ చేత ఎలాంటి పనులు చేయిస్తుంది వెన్నలాగా కరిగిపోయేటువంటి హృదయం నీ చేత ఎలాంటి పనులు చేయిస్తుంది మనం గమనించాలి సో మనిషి ఆలోచించాలి మనిషి మంచివాడ ఏం చేస్తే నేను మంచివాడిని అవుతాను రేపు మీ నాన్న ఎంత మంచోడు తెలిసినా నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకోబిడ్డా అంటే అనిపిస్తారు నువ్వో మీ నాన్న అందరూ నిజలేఖ చేస్తుండేది నువ్వన్నా మంచి పేరు తెచ్చుకో ఏమనిపించుకోవాలి మనం సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడం అంతటేమీ కాదు కానీ ప్రయత్నం చేయకపోతే మాత్రం తప్పు మనం గమనించాలి సో గురుగా చెప్పిన నాలుగు పదాలున్నాయి దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా మాటలు కట్టి పెట్టోయి గట్టి మేలు తలపెట్టవోయని దానికి ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చారు అక్కడ మధ్యలో సినిమాకి ఇంటర్వెల్ అంటారు కదా అట్లా ఇప్పుడు టీ బ్రేక్ ఉన్నదంటర్ ఇంటర్వెల్ జరే ఇంకొక మీరు పది నిమిషాలలో తిరిగి వస్తే దశ మినిట్ మే వాసు ఆశక్తేను ఫైవ్ మినిట్స్ లో మీరు తిరిగి వస్తే నేను మళ్ళీ ట్వెల్వ్ దాకా మీకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉన్నది నాకు నేను వేరే చెప్తాను వచ్చిన తర్వాత ఎందుకంటే చాచి అలా అధర్మంగా నేను ఆలస్యం చేస్తే చలో జల్దీ వాపస్ ఆదా బాక్స్ బట్కి అందరూ వాపస్